ప్రేర్ ని స్టార్ట్ చేసుకుందాము రేజ్లాల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ రోజు కై పారాధనలో జాయిన్ అయినా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము పరశుదర తండ్రి ప్రేమల దేవ ప్రబోలతల్లి నీకే వందనాలు ప్రభా స్థుతుల ప్రభా స్థుత నన్ను వందనాలు వస్తువు అతలు చెల్లించుకుంటున్నాను ప్రభా తన్ని ఉదయం నుంచి ప్రభా ఇప్పటి వరకు పాప మమ్మల్ని కంటికి రిప్లా కాపాడు ప్రభా మమ్మల్ని సజీవులక్లో వేసుకుందుకు నీకే వందనాలు వస్తూ తెలుస్తూ అత చెల్లిచుకుంటున్నాను తండ్రి రాలేను మన ప్రభ త్వరగా నడిపించిన ప్రభా తండ్రి ఎక్కడికి ఇద్దరు ముగ్గురు కూడిన నామం వస్తుతి ఇస్తారు అక్కడ నేనున్నాను అంటున్నా ప్రభా తండ్రి మేము చిన్న మందిగా పాటల ద్వారా ప్రభ నేను మహిం వచ్చాలనుకుంటున్నా ప్రభా వాకింగ్ ద్వారా మీరు నాతోనూ మాతను అందరితోనూ మాట్లాడమని ప్రభా చిన్న ప్రార్థన పరిలో కొంచెం వచ్చుకోమని ప్రభావ నేను పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి పరమ తండ్రి హామీ ప్రేత సిస్టర్ మీరు పాట పాడండి సిస్టర్ ఉన్నప్పుడు కన్నీరు చూచే దేవుడునాడు కన్నీరే loyello pona pilla కన్నీరు చూచే దేవుడునాడు ఎడవకు ఎడవకు నీవు ఎడవకు కన్నీరుడి చేదేవుడునాడు ఎడవకు ఎడవకు నీవు ఎడవకు కన్నీరుడి చేదేవుడునాడు కన్న కన్నీటిలో ఎలలో పో ఉన్నప్పుడెల్లా కన్నీరు చూచే దేవుడున్నాడు కన్నీటిలో ఎలలో పో ఉన్నప్పుడెల్లా కన్నీరు చూచే దేవుడున్నాడు నూతన క్రియలను చేయువాడు నూతన అద్భుతములు చేయువాడు నూతన క్రియలను చేయువాడు నూతన అద్భుతములు చేయువాడు ఎడవకు ఎడవకు నీవు ఎడవకు కన్నీరు తుడి చే ఎడవకు ఎడవకు నీవు ఎడవకు కన్నీరు తుడి దేవుడునాడు దేవుడున్నాడు కన్నీటిలో ఎలలో కూడెల్లా కన్నీరు చూచే దేవుడున్నాడు కన్నీటిలో ఎల్ల ఉన్నప్పుడెల్లా కన్నీరు చూచే దేవుడున్నాడు నూతన ద్వారాని తెరచువాడు నూతన మార్గంలో నడిపించును నూతన ద్వారాని తెరచువాడు నూతన మార్గంలో నడిపించును ఎడబూ ఎడబూ నీవు ఎడబూ కన్నీరు చూచి దేవుడు నాడు ఎడబూ ఎడబూ నీవు ఎడబూ కన్నీరు తుడిచే దేవుడు నాడు కన్నీటిలో ఎలా పో నప్పుడెల్లా కన్నీరు చూచి దేవుడు నాడు కన్నీరిలో ఎల్లలో పోనప్పుడెల్లా కన్నీరు చూచి దేవుడున్నాడు వ్యాధులైనను బాధలైనను హీసునాదుడు పరిహరించును వ్యాధులైనను బాధలైనను హీసునాథుడు పరిహరించును ఎడవకు ఎడవకు నీవు ఎడవకు కన్నీరు తుడి చే దేవుడున్నాడు ఎడవకు ఎడవకు నీవు ఎడవకు కన్నీరు తుడి చే దేవుడున్నాడు కన్నీటిలో ఎల్లలో పోనప్పుడెల్లా కన్నీరు చూచే దేవుడున్నాడు కన్నీటిలో ఎల్లలో పోనప్పుడెల్లా కన్నీరు చూచే దేవుడున్నాడు పొంగు సాగరం నరిచివేయును జీవిత యాత్రలో నీకు తోడుండును పొంగు సాగరం చివేయును జీవిత యాత్రలో నీకు తోడును ఎడవకు ఎడవకు నీవు ఎడవకు కన్నీరు తుడి చే దేవుడున్నాడు ఎడవకు ఎడవకు నీవు ఎడవకు కన్నీరు తుడిచే దేవుడున్నాడు కన్నీటిలో ఎల్లలా పోనప్పుడెల్లా కన్నీరు చూచి దేవుడున్నాడు కన్నీటిలో ఎల్లలో పోనప్పుడెల్లా కన్నీరు చూచి దేవుడున్నాడు అపుల బాధల కుటుంబ సమస్యలా భయపడవద్దు నీవు భయపడవద్దు అపుల బాధల కుటుంబ సమస్యలా భయపడవద్దు నీవు భయపడవద్దు ఎడవకు ఎడవకు నీవు ఎడవకు కన్నీరు తుడిచి నాడు ఎడవకు ఎడవకు నీవు ఎడవకు కన్నీరు తుడి చే దేవుడున్నాడు కన్నీటిలో పో ఉన్నప్పుడెలా కన్నీరు చూచే దేవుడున్నాడు కన్నీటిలో ఎల్లలో పో ఉన్నప్పుడెల్లా కన్నీరు చూచే దేవుడున్నాడు థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ లా ప్రైజ్ లా సిస్టర్ థ్యాంక్ మన మధ్యలో ఉన్న శాంతం సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు ప్రైజ్ లా సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ లాడ్ ప్రార్థం చేసుకుందాం దేవుని వాక్యం ధ్యానించుకుందాం స్తోత్రం పొగవా పరలోక తండ్రి నీకే వందనాలు శృతి స్తోత్రాలు నాయన దయగలిగిన మా తండ్రి రెండు గల మయేస్ నీకే వందనాలు పొగవా అయ్యా ఇంతవరకు నాయనా నీ కుటుంబలు నీ దయలు మమ్మల్ని ప్రభా కాచీకర నుంచి కాపాడిన విధానం కొరకై నీకు వందనాలు శ్రుతులు స్తోత్రాల నాయన ఇకే విప్రీఎం గృహ అంతట్లో ప్రభా మీతో ఉండి నాయన అను నీ వాక్య ధ్యానం చేసుకోవటానికి నాయన ప్రతి దినము నీ వాక్యాలు మేము నేర్చుకోవటానికి నాయనా నీ కృపలు మమ్మల్ని విధానం కొరకై నీకు వందనాలు శ్రుతులు వేస్తరాలు నాయన పరిశుద్ధడానికి వందనాలు వేస్తాయా ఇదిగా ప్రభా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచిన ప్రభా నీకు వందనాలు నాయన ఇదిగో బాబా నీకు స్థితిలో స్తోత్రాలు నాయన ఇదిగో బ్రవ్వ ఆ కర్మాలలో మేము అన్నాం మీకే వందనాలు వేసాయా ఎంతవరకు నాయనా మీరు నడిపించిన విధానం కొరకై వందనాలు ఈ సంవత్సరము బాబా మీరు చూసిన మేలు ఉపకారాలకై మీకు వందనాలు కోతా స్తోత్రాలను ఆయన ఈ సంవత్సరం కూడా పవ నీ కోపలు మమ్మల్ని భద్రపరిచినారు పవ నీకే స్థుతి స్థేత్రాలను ఆయన బాబా వాక్యం ధ్యానించుకుంటున్నాం పవ మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన మా తలంపు మా ఆలోచనలన్నీ కొట్టివేయండి తండ్రి గొప్ప దైవానికి వందనాలు నాయన పరిశుద్ధుడానికి వేస్తూ స్తోత్రాలు నాయన మీ ఆత్మ నడిపింప దైచ్చే అని వాళ్ళు వాక్యం ద్వారా మా మాట్లాడమని మీ ఆత్మ నడిపింప దైచ్చేమని వేసి మన ప్రార్థిస్తున్నాం తండ్రి అందరికీ ప్రైజ్ లాటిస్తారు మతే మధ్య స్వార్థు ప్రభు లోకంకు ఎందుకు వచ్చిందని మనం ధ్యానించుకుందాం మత మతే స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఆమె కుమార్ను కుమారును కని ఆమె కుమార్ను కను వరకు మతే స్వార్త ఒకటి అధ్యాయము ఇరవై ఒక వచనం ఆమె ఒక కుమార్ని కను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అని పేరు అయితే యుకాస్ మనం చూసుకుంటున్నాం లూకాస్ మొదటి అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చినంలో ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభ అని ఆలోచించుకొని దూత మరియా భయపడకము దేవుని నీవు కృప పొందితీవి ఇదిగో నీ గర్భపు ధరించి కుమార్ని కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిది సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండునని ఆమెతో ఇక్కడ దేవుని దూతార్చి మరియమ్మతో మాట్లాడుతుంది దయాప్రాప్తరాల నువ్వు దేవుని వల్ల కృప పొందితివి దయాప్రాప్తురాలా అని అంటుండు దూతచ్చి మరేమతో నీవు దేవుని వల్ల కృప పొందితివి దేవుడు నీకు తోడై ఉన్నాడు ప్రభు నీకు తోడై ఉన్నాడని ఆమెకు చెప్తుంటే ఆమే ఇంత గొప్ప దయాప్రాప్తురాలా అంటుంది ఇంత గొప్ప సువర్తమానం చెప్తుంది ఏమై ఉంటుందని చెప్పి ఆమె ఆలోచించుకుంటుంది ఇంత గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పింది ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఈ ఏమిటో అనని ఆలోచించుకొని చండగా మరియా భయపడకము దూత దేవుని వల్ల నీవు కృప పొంది తివి నీవు దయా దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటుంటే ఆమె అనుకుంటుంది ఇంత శుభవార్త నాకు చెప్తుంది ఇది ఏమై ఉంటుందని ఆమెలో ఆమె బహారు పడుతుంటే దేవుని దూత అంటుంది భయపడకము భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి ఏసు అని పేరు పెట్టుదువు ఆయన వారి పాపముల నుండి ఆయనను మన ఈ లోకంలో అంతా రక్షించినని ప్రభు ఈ లోకానికి రావటానికి ఎందుకు వచ్చాడంటే మనందరి పాపంలో ఆయన తీసివేయటానికి ఈ లోకానికి వచ్చిండు అందరూ క్రిస్మస్ అని క్రిస్మస్ పండుగ చేసుకుంటారు అయితే ఆ అన్ని చేసుకుంటారు ఇల్లు శుభ్రం చేసుకుంటారు అన్ని అన్ని నూతనంగా ఉండాలా నూతన సంవత్సరం వస్తుంది అన్ని నూతన పరుచుకుంటారు బంధువులకి అన్ని గిఫ్ట్లు ఇచ్చుకుంటారు అన్ని చేసుకుంటారు అన్ని నూతనంగా ఉండాలా ఏ డబ్బా కూడా కడగటం మిస్ అయిపోతే ఎంతో బాధపడతారు నూతన సంవత్సరం వస్తుంది దారిద్రం అంతా పోవాలా ఈ బాధలన్నీ పోవాలా అని అయితే ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు మన పాపంలో క్షమించటానికి మన పాపంలో తీసివేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు ఎషియా తొమ్మిదో ఆయన రాజ్యము ఆయన ఇదిగో గర్భం ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు ప్రభు అయిన దేవుడు ఆయనకు తండ్రి ఆయన దావిది సింహాసనమును ఇచ్చును తండ్రి దావిది సింహాసనం ఆయనకు ఇచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండదని ఆయన రాజ్యము ఎప్పుడు కూడా అంతము లేని రాజ్యము యాకోబు వంశస్థులంటే ఇస్రాయేల్ ప్రజల్ని ఆయన నిత్యము ఆయన యుగ ఏలుతుడని చెప్తుంటే ఆమె చాలా సంతోషపడతారు ఇక్కడ యష్యా గ్రంథంలో కూడా అంటాడు తొమ్మిది అధ్యాయము ఆరో ఏలయనగా మనకు శిశువు పుట్టేను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమైన దేవుడు నిత్యయోగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియో క్షేమము కలుగును ఇక్కడ ముందే యేసు ప్రభువు పుట్క గురించి రాసింది ఎలైనగా మనకు శిశువు పుట్టెను ఆయన మనకు కుమారుడు అనుగ్రహించబడేను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమంతు బలవంతుడైన దేవుడు నితుడగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని ఆయనకు పేరు యేసు ప్రభు ఆయన మీద భుజం మీద రాజ్యభారం ఉందంట రాజ్యభారం అంటే ఈ లోక రాజ్యభారము కాదు అందరూ పాప ఈ లోక పాపములన్నీ తీసివేసి ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం కాబట్టి యుగ ఉండే రాజ్యం కాబట్టి ఆ భారము ఆయన భుజం మీద ఉంది అందరినీ పరలోకం తీసుకోపోవాలా అందరినీ పాపం నుంచి రక్షించాలా అందరినీ దేవునికి ఏ ఆత్మ కూడా నశించుకోకూడదు అని ఆయన మీద అయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆయనకు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి ఆయన నిత్యము ఉండే తండ్రి సమాధానకు కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడేను ఆయన సమాధానానికి కర్త పాపంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా పాపం చేయవారికి ఎప్పుడు కూడా సమాధానము ఉండదు పాపం వల్ల జీవితము మరణం కాబట్టి సమాధానం లేని వారికి దేవుడు సమాధానము ఇయటానికి సమాధాన అధిపతిగా వచ్చిండు సమాధాన కర్తయోగు అతిపతిగా వచ్చిండు నిత్యముండే ఉండే తండ్రిగా విలోకంలో వచ్చిండు అయితే అందరూ లోకస్తులందరూ కూడా దేవుణ్ణి యశసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చిండో తెలియకుండానే పండుగలు చేసుకుంటారు యేసు ప్రభు తెలా జామున పుడతాడని అందరూ పండుగలు చేసుకుంటుంటారు ఇల్లు వాకిలు అన్ని నీటుగా పెట్టుకుంటారు మంచిగా అన్ని నూతన నూతనంగా ఉండాలని అన్ని నూతన పరుచుకుంటారు కానీ హృదయాన్ని మాత్రము దేవునికి ఇయరు అసలు ఏసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు అన్న సత్యం కూడా వాళ్ళకు తెలుసుకోలేకపోతారు యేసు ఈ పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చిండు వాళ్ళు ఆలోచన చేయరు మనం పండుగ చేసుకోవటానికి దేవుడు లోకానికి రాలేదు మన పాపములు తీసివేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు మరి అమ్మ గర్భం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు ఆయన ఆయన భుజం మీద రాజ్య ఉంది అందరినీ రక్షించాలనే ఆయన భారం ఆయనలో భారం కాబట్టి ఈ లోకానికి ఆయన యేసు ప్రభు శిశువుగా పుట్టిండు ముప్పై సంవత్సరాలు భూమి మీద బ్రతికిండు మనకు అందరి పాపములు ఆయన సులువు మన మీద మోసిండు అయితే మనం ఇంకా ఆయనను పండుగలాగా ఆచారంగా మనము చేసుకోవటానికి వీల్లేదు యేసు ప్రభు మన పాపములు తీసివేయడానికి ఈ లోకానికి వచ్చిండు కాబట్టి మనము ఆయనని యేసు ప్రభుకి ఆరాధన చేయాల ప్రభా నువ్వు మాకు ఈరో రక్షణ ఇచ్చినావు ప్రభావ నీ రక్తము కార్చినావు ప్రభావ నువ్వు ఈ లోకానికి రాకుండా మాకు రక్షణ అనేది లేకుండా ఉండే ప్రభ చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూసిండ్రని మతే స్వార్థలో మనము చదువుతున్నాం కేసు ప్రభు ఈ లోకానికి మనకు రక్షణ వచ్చిండు నశించిపోయిన మనల్ను ఆయన రక్షించటానికి ఈ లోకానికి వచ్చిండు మతపరంగా ఆ అన్యుల్లాగా ఒక పండుగ మనము చేసుకోవటానికి మనం మనకు పండుగ మనం పండుగ చేసుకోవాలని ఆయన ఈ లోకానికి రాలేదు కానీ నిన్ను నన్ను అందరినీ లోకాన్ని రక్షించాలని ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అదే సంతోషకరమైన సువర్తమానము దూత చెప్తుంది ప్రజలందరి కలుగు పాప వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనని మరియమ్మతో దూత మాట్లాడుతుంది ఏసు అనే మాటకు రక్షకుడు అనే అర్థం ఈ లోకంలో ఎవరు వల్ల కూడా రక్షణ కలగలేదు అయితే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం యేసు ప్రభు ఏసుభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందో ఆయన ఎలాంటి దేవుడు తెలివి లోకానికి తెలియదు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయము మొదటి వచనంలో మరియు లోపటను వెలుపటను రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా రాసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసనుడై ఉండే వాణిని కుడిచేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విపుటకైనను విప్పుటకు యోగ్యుడెవడని బలమైన బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కిందే కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను ఈ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగుడు ఎవడను కనబడనందున నేను బగుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకము ఇదిగో దావిదునకు సిగురైన యూధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందానని నాతో చెప్పాను అలెలియా ఇక్కడ ప్రకటన లోపట వెలుపట రాత రాత రాత రాత కలిగి ఏడు ముద్రలను గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసన మందు ఆసనుడై ఉండ ఉండువాని చేతిలో నేను చూచి తినని ప్రకటన గ్రంథంలో యోహను భక్తుడు ఆయన దర్శనం చూస్తున్నాడు ఆయన చేతిలో ఏడు ముద్రలు కలక బుక్ ఉంది గ్రంథం ఉంది ఆయన చేతిలో యశ్ ప్రభు చేతిలో అయితే అది లోపల లోపల బయట రాత కలిగి ఉంది ఏడు ముద్రలు గట్టిగా వేసింది అయితే ఆ ఏడు ముద్రలు ఏంటంటే ఈ లోకానికి ఎన్నో ఈ లోకానికి సంభవించబోవు తెగులు సమస్యలు తెగులు ఆ తెగులు అన్నిట్లో నుంచి కూడా ఆ విడిపించే శక్తి ఎవరికి లేదంట అందరూ ఈ తెగుల నుంచి ఈ పాప భారం నుంచి ఈ లోకానికి నశించిపోయటానికి ఏడు ముద్రలు ఏడు తెగుళ్ళు ఆ అక్కడ గ్రంథంలో రాసి ఉంది దీంట్లో నుంచి ఎవర వాళ్ళు ఎవరు లేరా అని ఏడుస్తున్నారంట దూతలు పెద్దలు 24 పెద్దలు అందరూ ఏడుస్తుంటే అయితే ఆ దూతల్లో ఒక దూత చేంటుందంట ఏడవకము అయితే ఆ గ్రంథము ఇప్పటికైనాను యోగుడు ఎవడనని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి భూమి కిందే కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చు ఆ పెద్దలలో ఒకడు ఏడువకము ఇదిగో దావిదునకు సిగురైన యువదాగోత్రము సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను అయితే ఆ యొక్క బుక్కుని ఓపెన్ చేయటానికి కూడా ఎవరు కూడా లేరని వాళ్ళు ఏడుస్తుంటే ఏడువకు దావిదుల నుంచి సిగురు వస్తుంది ఆ దావిది దావిది వంశస్థుల నుంచి సిగురు వస్తుంది సిగురంటే వేరు ఆయన ఆ గ్రంథం ఇప్పటకు జయము పొందానని నాతో చెప్పాను మరియు సింహాసనమునకును ఆ నాలుగు ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు గొర్రెపిల్ల నిలిచి ఉండుట ఆ గొర్రెపిల్లలకు ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండేను ఆ కన్నులు భూమి భూమి అంతటకు పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆ సింహాసనమునకును ఆ నాలుగు జీవులు పెద్దలను మధ్యను వధింపబడిన గొర్రెపిల్ల ఉందంట వధింపబడిన గొర్రెపిల్ల ఉంది ఆ గొర్రెపిల్లకి ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండేను ఆ కన్నులు భూమి అంతటా దేవుని ఏడా పంపబడిన దేవుని ఏడాత్మలు దేవుడు ఏడా ఆత్మలను కలిగిన దేవుడు ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాళ్ళని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనిను ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన స్వర్ణ పట్టుకొని ఉన్న ఆ ఇరువది పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి అయితే ఆ గొర్రెపిల్ల ఆ గ్రంథమును సింహా వచ్చి సింహాసన మందు ఆసినుడై ఉండు వాణి కుడి చేతుల నిండి ఆ గ్రంథంను తీసుకుని అది తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన స్వర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిదిరి ఆ పాత్రలు హరిషుద్ధుల రాధను ఆ పెద్దలు నీవు గ్రంథములు తీసుకొని దాని ముద్రను విపుటకు యోగిడవు నీవు వధింపబడిన వాడేవై నీ రక్తం ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు ప్రతి ప్రజలలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను కనుక వారు భూలోక మందు ఏలుదురని కొత్త పాట పాడుదురు మరియు నేను చూస చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడేను వారు లెక్కకు కోట్ల కొలదిగా అయితే ఆ వధింపబడిన గొర్రెపిల్ల నీవు వధింపబడిన వాడివై ఆయన రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వాళ్ళలోనూ ప్రతి ప్రజలలోనూ ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను వారు భూలోకం ఏలుదురని కొత్త పాట పాడిరి దేవుడు ఈ భూలోకంను ఏలుటకు దేవుడు ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఈ లోకాన్ని అందరినీ సర్వమానవాల్ని ఏసు ప్రభు ఆయన రక్తం ద్వారా కొనుక్కున్నాడు ఆయన రాజ్యంలో యాజకులుగా చేసిండు ఆయన యాజకులుగా మనల్ని చేసిండు ఆయన ప్రజలుగా మనల్ని చేసిండు వాళ్ళు భూలోకమును ఏలుతారు కొత్త కొత్త పాట ఇంత గొప్ప దేవుణ్ణి మనము యేసు ప్రభుని కలిగి ఉన్నాం అయితే ఈ సత్యము యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందని తెలియదు ఏదో మతపరంగా పండుగ చేసుకోవాలా ఏసుప్రభు పుట్టిండు అసలు ఏసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు ఎందుకు పుట్టిండు అన్న సత్యము వాళ్ళకు తెలియలేదు లోకానికి తెలియదు నిన్ను నన్ను సర్వమానవాల్ని రక్షించటానికి ఆయన కొరకు రాజ్యంగా పరలోక రాజ్యంలో మనందరూ ఉండాలని ఆయన తన రక్తమిచ్చి మనల్లందరినీ కొన్నాడు మనల్ందరికీ పాప విమోచన చేసిండు ఆయన ఏ నామంలో కూడా భూమి కింద కాని భూమి మీదనే కాని భూమి కిందనే కాని ఎక్కడు కూడా ఏ నామంన కూడా రక్షణ లేదు యేసు ప్రభు మనకు ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు అయితే నా సాక్ష్యం చూస్తాను మేము క్రిస్టియన్ అనే కానీ యేసు ప్రభు అనే క్రిస్టియనే కానీ రోమన్ క్యాథలిక్ అసలు దేవుని సత్యము నాకు తెలీదు యేసు ప్రభు అనే పేరే తెలుసు కానీ ఆయన ఎలాంటి దేవుడు ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశాడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిండు అనని నాకు తెలియదు మా నాయన మా పెద్దలు అడిగితే మీరు ప ఎవరన్నా అడిగితే మీరు పరలోకం వెళ్తారా అనని అడిగితే వాళ్ళు చెప్తారంటే మేము పరలోకానికి మేమెందుకు పోతాం పరలోకానికి మేము పాపులం కదా మేము అంత పరిశుద్ధులం కాదు కదా అంత నీతిమంతులం కాదు కదా అని అనేవాళ్ళు మేము చిన్న ఉన్నప్పుడు మా నాయన గాని మా పితరులందరూ పెద్ద వాళ్ళందరూ ఆ మాటే ఆడేవాళ్ళు అయితే మేము ఆ బొసు ప్రభు ఫోటోకి బొమ్మలకి ఆయన బొమ్మలాగానే చూసేవాళ్ళం జ్ఞానం లేదు ఈ యేసు ప్రభు ఫోటో మమ్మల్ని రక్షించిద్దని అదే దేవుడు అనుకొని అక్కడ పోయి క్యాండిల్ పెట్టాలా కొవ్వొత్తులు పెట్టాలా ఫోటోలకి పువ్వులు వేయాలా ధూపం వేయాల రావాల అసలు దేవుడు ఎలాగుంటాడో ఆయన ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో అసలు దేవుని గురించి సత్యమే నాకు తెలియదు మా ఇంటికి ఒక పాస్టర్ వచ్చాడు ఆయన చెప్పాడు అపోస్ల కార్యము అపోస్ల కార్యము ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము యాభై వచ్చినంలో ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలం మీది నా హస్తకృత్యములు కావాలని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు అస్తకృత ఆలయంలో నివసింపడు అయితే మేము నాగూర్ నాగపట్నం పోయి అక్కడ ఫోటోలు తెచ్చుకున్నాము మేరి మాతాది ఏసు ప్రభుది ఉన్న ఫోటోలు మా ఇంట్లో ఉండేవి మేము వాటికే పూజించే వాళ్ళవి వాటికే ప్రార్థన చేసే వాళ్ళమే సత్యం తెలియదు క్రిస్టియనే కానీ దేవుని గురించి అసలు తెలియదు పండుగ చేసుకోవాలా అన్ని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలా సున్నం కొట్టాలా ఇంటి పెయింటింగ్ వేసుకోవాలా అన్ని నూతనంగా చేసుకోవాలా పండగ వస్తుంది పండగ వస్తుందని కొత్త బట్టలు గుట్టించుకోవాలా ఇవే క్రిస్మస్ అంటే ఇవే తెలిసేది కానీ ఏసు అసలు ఎందుకు ఈ లోకంలో పుట్టిండు అనన్న సత్యము నాకు తెలీదు అయితే పాస్ట్ ఒక పాస్ట్ వచ్చిండు అమ్మా దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు ఆకాశము సింహాసనము సొలమోన్ రాజు కూడా ఆయనకు మందిరం కట్టించిండు ఆ మందిరంలో కూడా వేసు ప్రభు లేడు ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము ఆయన కొరకు ఎలాంటి మందిరము కడతావు నువ్వు చేసుకున్న చిన్న చిన్న ఈ ఆ మందిరాల్లో ఆయన ఉండే దేవుడు కాదు ఆయన అస్తకృత ఆలయంలో నివసించే దేవుడు కాదు అయితే ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆయన బ్రతికి ఉన్న దేవుడు నువ్వు ఫోటోలో ప్రార్థన చేస్తే ఫోటోకు మొక్కితే నీ సమస్యలు పోవు నువ్వు పరలోకం పోవు నీ వ్యాధి పోదు నీ రోగ నీ సమస్య తీరదు ను ఇలాగే దరిద్రతలోనే ఉంటావు అనని చెప్పి నీ ప్రార్థన నీ యేసు ప్రభు బ్రతికి ఉన్న దేవుడు నీ కోసం ఈ లోకానికి ఆయన వచ్చిండు అనని వాక్యం చెప్పిండు మీ నాయన ఉన్నాడా సిస్టర్ బతికి ఉన్నాడా అనంటే మా నాయన బ్రతికి ఉన్నాడు బ్రదర్ అనంటే ఆయన దగ్గర ఆయన ఫోటో దగ్గరికి పోయి నువ్వు తిను తాగంటే ఫోటో తినదు తాగదు మాట్లాడదు అట్లానే మీ నాయన బతికి ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడతారు కానీ ఆయన ఫోటో మాట్లాడతదా మాట్లాడదు అని చెప్పిండు అయితే ఇంకా వాక్యం చెప్పిండు విషయ గ్రంథము విషయ గ్రంథము నలభై అధ్యాయము విషయ గ్రంథం నలభై అధ్యాయము పద్దెనిమిది వచ్చంలో కావున మీరు దేవుని మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చెదురు ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు అనని దేవుడు మాట్లాడి కావున మీరు దేవుణ్ణి మీరు యవనిత దేవుని పోల్చెదరు ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును విలువలే విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పశ్చిమాను ఏర్పరచుకొను కదలని విగ్రహములను స్థాపించటకు నేర్పగల పని వాణిని వెతికి పిలుచుకొనిను మీకు తెలియదా మీరు వినలేదా మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా భూమిని స్థాపించినను బట్టి మీరు దానిని గ్రహింపలేదా ఆయన భూమండలం మీద ఆసనుడై ఉన్నాడు దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశల్యమును వ్యాపింపజేశాను ఇక్కడ ఇరవై ఐదు అధ్యాయములు అంటాడు నీవు అతనితో ఇతనితో సమానుడువని మీరు నన్ను ఎవనికి సాటించే ఎదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు నాకు ఏ రూపం ఉంది కాస్ట్ గారు మాకు వాక్యము బైబుళ్ల నుంచి చూపించినప్పుడు మీరు దేవుణ్ణి ఏ రూపంతో పోలిస్తారు అనని నన్ను అడిగినప్పుడు కాస్ట్ గారు మాకు తెలియక ఇవన్నీ చేశాము అనని ఇంకా చెప్పాము ఆయనకి అయ్యా నాకు సత్యం తెలియదయ్యా మేము నాకు యేసు ప్రభు మేము క్రిస్టియనే గాని మాకు యేసు ప్రభు సత్యము తెలియదు ఆయన ఎంత గొప్ప దేవుడో మాకు తెలియదయ్యా అనని మేము చెప్పినప్పుడు ఆయన రోమ పత్రికలో కూడా వాక్యము చూపించిండు నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవనికి సాటి చేయదరని పరిశుద్ధుడు అడుగుచున్నాడు సాటి చేస్తారు నేను ఆకాశమును భూమిని సర్వమును సృజించిన వాడు యశ్వగ్రంథం అంతా చదువు అన్నప్పుడు చదువుతుంటే అప్పుడు నా ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరిచిండు అప్పుడు ఆ ఫోటోలో ఉన్న పేపర్ను తీసి ఆ విగ్రహ ఆయన కాల్చివేసిండు దేవుడు దేవుణ్ణి ఎవరు కాల్చాలరు దేవుణ్ణి దేవుడు కాలిపోడు ఇప్పుడు నేను ఈ ఇది దేవుడు కాలిపోదు అని చెప్పి ఆ పేపర్ని తీసి కాల్చి ఆయనే నా కళ్ళ ముందు కాల్ చేసిండు అప్పుడు ఆ వాక్యం చెప్తుంటే దేవుడు నాకు ఆత్మీయ నేత్రాలు నిజమే కదా ఈ ఫోటో నన్ను రక్షింపలేదు కదా దేవుడు ఈ లోకానికి నా పాపమును తీసివేయటానికి ఈ లోకానికి వచ్చిండు అదే కదా నిజమైన క్రిస్మస్ అని చెప్పి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను దేవుడు సత్యంలోకి నన్ను నడిపించిండు ఆయన రోమ పత్రికలు కూడా అంటాడు దేవుని రోమ రోమ ఒకటి అధ్యాయము ఒకట అధ్యాయము ఇరవై మూడు వారు అక్షయుడుగు దేవుని మహిమ మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చదుస్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి రూపముగా దేవుడు దేవు ఇక్కడ ఈ ఎందుకనగా దేవుని గురించిన తెలియ సైక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది దేవుడు వారిని విషదపరచను ఆయన అదృశ్య లక్షణములు ఆయన నిత్య శక్తియు దైవత్వమును దేవత్వమును జగత్వ మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన తేటబడుచున్నది కనుక వారు నిరుతురులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగి ఉండి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతా స్థుతులు చెల్లింపను లేదు కానీ వారు వాదములందు వ్యర్ధులైరి వారి అవివేక హృదయము వారికి అంధకారమాయను వారి జ్ఞానులమని చెప్పుకొనచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చదుస్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిరూపముగా మార్చి దేవున్ని ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు దేవుడిగా ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళని పాస్టర్ గారు నాకు వాక్యం చూపించిండు బైబుల్లో అందరిళ్లలో బైబుల్ ఉంటది కానీ వాళ్ళు ఆ బైబుల్ ముట్టుకోరు చదవరు నేను కూడా మా ఇంట్లో ఎన్నో మనిషికి బైబిల్ ఉండేది ఆ బైబుల్ చర్చికి వెళ్ళేటప్పుడు పట్టుకొని పోయే వాళ్ళము పాస్ట్ గారు చెప్తుంటే వినటం మళ్ళీ బయటకు రాగానే వాక్యము వదిలేయటం కానీ దేవుని సత్యము నాకు తెలియదు ఎప్పుడు కూడా నేను వాక్యము చదవలేదు పాస్ట్ గారు వచ్చే వాక్యము నాకు చూపించినప్పుడు నిజమే కదా దేవుడు భూమి ఆకాశాలను చేసిన దేవుడు ఈ ఫోటో ఎందుకు ఫోటో ఫోటోనే మనిషి చేసిండు విగ్రహమును మనిషి చేసినాయి ఏ ప్రభు బొమ్మని మనిషిని చేసిండు కానీ దేవుణ్ణి మనము చేయగలమా ఆయనను వాక్యం చదువుతుంటే దేవుడు సమీపంచ రాని తేజస్సులో ఆయన గొప్ప వెలుగై ఉన్నాడంట ప్రకటన అది మొదటి యోహాన గ్రంథంలో కూడా ఉంది మొదటి మొదటి కూడా ఆయన నిజమైన దేవుడై ఉన్నాడని మొదటి యోహాను ఐదో అధ్యాయము ఇరవై వచనంలో ఉంది ఆయన సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుడు దేవుని కుమారుడు వచ్చి మనకు విధేయతను అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడని ఏసుక్రీస్తు ఉన్న సత్యవంతుని ఎందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య ఉన్నాడు ఏసు ప్రభు నిజమైన దేవుడును నిత్య ఉన్నాడు మనము సత్యవంతి సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము దేవుని కుమారుడైన ఏసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము అయితే ఆయన నిజమైన దేవుడును నిత్య ఉన్నాడు యేసు మనకి నిత్య జీవము ఇటానికి అయితే యేసు ప్రభు నేను ఈ లోకమునకు వెలుగును నేను ఈ లోకానికి వెలుగును నన్ను వెంబడించి వాడు సీకటిలో నడవక జీవో వెలుగు కలిగి ఉండున అయితే తెలియక యశు ప్రభు ఆయనే ఈ లోకానికి వెలుగు అంటే ఆయనకు ఫోటో దగ్గరకు క్యాండిల్ పుట్టించేదని తెలియక ఇవన్నీ చేశాను కానీ దేవుడు సత్యము పాస్టర్ల ద్వారా దేవుని వాక్యము ఈ వాక్యాలన్నీ చూపించినాక ఆ వాక్యాన్ని నేను అంగీకరించిన ఇంత వాక్యాన్ని నేను అంగీకరించిన దేవుడు నన్ను సృష్టించిన వాడు జీవము దేవుడు ఈ ఫోటో నన్ను సృష్టించలేదు ఈ ఆకాశము ఆయన నన్ను ఆకాశము మనుషులు సృష్టించలేదు ఫోటో సృష్టించలేదు కానీ యేసు నిజంగా బతికి ఉన్న దేవుడు ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము గొప్ప దేవుడు అన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను అయితే అందుకే దేవుడు అంటాడు హృదయము మోసకరమైంది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహించగలవాడేవాడు అన్ని నూతన పరుచుకుంటారు క్రిస్మస్ అంటే అన్ని నూతన పరుచుకుంటారు ఇల్లు పెయింటింగ్ వేసుకుంటారు కిటికీలకు నీట్ గా చేసుకుంటారు కానీ హృదయాన్ని మాత్రము ఆ హృదయంలో పాపం మాత్రము అలాగే పెట్టుకుంటారు కానీ దేవుని రాకడా రెండవ రాకడా యేసుప్రభు మళ్ళీ లోకానికి ఆయన పుట్టాడు ఆయన రెండవ రాకడా ఉంది కాబట్టి మనం అలాగే ఆయన రాత్రి దొంగ వలె ఏ జామున వస్తానో తెలియదు అన్నాడు ఆయన రెండవ రాకడ సమీపమైంది కాబట్టి ఆయన ఏ జామున వస్తాడో ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కాబట్టి మన మన పాపములు మనము ఒప్పుకొని మనము విడిచిపెట్టాలా యేసు చర్చిలలో ఉండే దేవుడు కాదు దేవుడు నీ హృదయమైనా నీ దేహమే దేవుని మందిరం అంటాడు నీ హృదయంలో ఉండాలని దేవుడు మన ప్రతి ఒక్క హృదయాల్లో కూడా ఉండే దేవుడు అందుకే ప్రకటన గ్రంథంలాగా అంటాడు మూడో అధ్యాయము ఇరవై వచనంలో ఇదిగో తలుపునద్ద నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినాడలా వాళ్ళ యొక్కకు నేను నాతో అతడును భోజనం చేయదు అని భోజనము చేస్తాను నా మాట విని నా స్వరం విని తలుపు తీస్తే నన్ను హృదయంలో వచ్చి నేను ఉంటాను అని పాపంలో నేను పాపంలో రాకుండా పాపంలో ఆయన హృదయంలో ప్రవేశించకుండా సంచకరువులాగా నేను ఉంటాను అతనికి నేను తోడై ఉంటాను నీ ఎవడై నుండు నా స్వరమిని తలుపు తీస్తే అతని హృదయంలోకి వస్తానంటాడు అయితే యేసు ప్రభు ఇంట్లో పుట్టాడు కానీ నీ హృదయంలో నీ హృదయంలోకి వస్తానంటాడు యేసుప్రభు ఆలయం అంటే మనమే దేవుని ఆలయం మనమే దేవుని ఆలయం కాబట్టి యేసు ప్రభు మనల్నే మనమిచ్చే క్రిస్మస్ కి అందరు కానుకలు పంపించుకుంటారు ఏదోదో పుణ్య కార్యాలు చేస్తారు బట్టలు ఇస్తారు మన తెలియక దేవు ఇస్తే మంచిదే కానీ అయితే యశ్యా గ్రంథంలో కూడా మీ నీతి క్రియలన్నీ మురికి గొడ్డవాలే ఎన్ని మంచి కార్యాలు చేసినా పాపం మన జీవితంలో పోకపోతే అన్ని మురికి గుడ్డలాగానే ఉంటాయి మనము పరలోకము పోవాలంటే వేసు మన జీవితం నుంచి పాపము తొలగించుకోవాలా మన పాపాలను తొలగించడానికి మన సర్వ ఆయన రక్తము సులువలు ఆయన కార్చిండు ప్రాణం పెట్టిండు ఆయనకు మనము ఆరాధన స్థుతి చెల్లించాలా పాపం లేని వారుగా ఆయన రాకడకు మనము సిద్ధపడాల ఆయన రెండవ రాకడా ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఆయన బైబిల్లో రాసింది రెండవ రాకడో సూచనలన్నీ లో అన్ని జరుగుతున్నాయి లోకంలో అన్ని నెరవేరుతున్నాయి ప్రతి ఒక్క వాగ్దానాలు కూడా నెరవేరుతున్నాయి ఆయన ప్రతి ఒక్క ముద్రను కూడా విప్పుతా ఉన్నాడు ఆయన ఆయన జయము మనకు అనుగ్రహించిడు ఆ యేసు రక్తము సమస్త పాపం నుంచి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తారు ఆ మనలో పాపం పెట్టుకొని ఎంత చేసుకున్నా కూడా మనం పరలోకము ఓం అయితే యోహన్సు వార్తల కూడా అంటాడు మేము అబ్రాహ్మ కుమారులము మేము ఎవరికి బానిసలము కాదు మేము వ్యవచారం పుట్టిన వారం కాదు మేము స్వతంత్రులము మేము అబ్రాహం కుమారులు యేసు ప్రభు అంటాడు నువ్వు క్రైస్తవుడు అయినంత అబ్రాహ్మ కుమారుడు క్రియలు నువ్వు చేస్తావాలంటాడు అయితే మనం యేసు ప్రభు ఆయన రక్తము మన కొరకు కార్చిండు కాబట్టి మనము మన పాపాలు నప్పుకొని ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిండు మన పాపములు ఆయనే వారి పాపము నుంచి ఆయనే రక్షించిన కనుక ఆయనకి వేసు అని పేరు దూత చెప్పిండు ముప్పై మూడు ఈ లోకంలో ఆయన ఉన్నాడు తెలుగు మన మీద మన పాపాలన్నీ వతకు సిద్ధపడిన గొర్రె పిల్లల ఆయన సమస్తము మన కొరకు ఆయన రక్తం అంతా మన కొరకు దార పోషిండు మన పాపంలన్నీ ఆయన తీసివేయించి అయితే మనం ఒప్పుకొని మనము ఆయనను ఒప్పుకొని అంగీకరించి మన పాపములు మనం ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొందితే దేవుణ్ణి రాకడకు మనము సిద్ధపడకం వేసు ప్రభు మళ్ళీ ఇంకొకసారి పుట్టాడు కానీ రెండవ రాకడ ఆయన ఒకసారి పుట్టిండు మన పాపములన్నీ తీసివేసిండు రెండవ రాకడ దగ్గర ఎన్నో సూచనలు భూమి మీద ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం అయితే మనము దేవుడు మనకు ఈ యొక్క గొప్ప అవకాశము మనకు అందరికీ ఇచ్చిండు మనము ఆయన రాకడుకు సిద్ధపరచబడాలా మన మన ఇల్లు మన అన్ని నూతనపరచడం కాదు మన హృదయాలను కూడా మనం నూతనపరచుకోవాలా మనలో ఉన్న పాపమంతా తీసివేసి మనలో పాపం అంతా నూతనంగా దేవునికి మన హృదయము దేవునికి అర్పించుకోవాలా అప్పుడు యేసు ప్రభు మన హృదయాల్లో కొడతాడు ఆయనతో పాటు నిత్య రాజ్యంలో మనము ఉంటాము దేవుడి వాక్యము దీవించిన గాక ఉంది సిస్టర్ వాక్యాన్ని బట్టి ప్రార్థించాను సిస్టర్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ ఏసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు నాయనా దయగలిగిన మా తండ్రి ప్రేమ గల ఏసయా నీకే వందనాలు మమ్మల్ని రక్షించడానికి నాయనా మా పాపం తీసివేయటానికి నాయన ఈ లోకానికి వచ్చారు ప్రభా నీకే వందనాలు నాయనా సత్యం ఎరుగాక ప్రభా నాయనా ఇంకా ప్రభా పాపంలోనే ఉంటూ ప్రభా అయా ప్రభా పండుగ మతాచారంగా జీవిస్తున్నారు ప్రభా అలాంటి ప్రతి బిడ్డను కూడా ప్రభా నువ్వు విడిపించమని ప్రార్థిస్తున్నా దేవ ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ సత్యంలోకి రావాలా ప్రభా నువ్వు కాచిన రక్తము ప్రభా వాళ్ళకు ప్రోక్షింపజేయండి ప్రభా ప్రతి ఒక్కరు ఆత్మీయ నేత్రాలు కూడా ప్రభా అయా మతపరంగా ప్రభా క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభా మారు మనసు దయచేయండి గ్రహించేలాగా ప్రభా వాళ్ళ ఆత్మీయ నేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నా దేవా నాకు ఇచ్చిన రక్షణ ప్రభా అయా నీతో వండుటకు నువ్వు భాగ్యము ప్రతి ఒక్కరికి కూడా దయ చేయమని ప్రార్థిస్తున్నావు ప్రభా పరిశుద్ధుడాయినా నీకే వందనాలు ప్రభా నీకే స్తోత్రం నాయన అయ్యా మేము పాపంలో ఉండునైనా అయ్యానైనా పాపం వల్ల జీవితం మరణం అంటున్నావు ప్రభా ఎసనా పాపం విడిచిపెట్టాలా ప్రభా మృదయాలో ప్రభా నువ్వు ఉండాలా ఎసు ప్రభా తండ్రి తండ్రి ఎసయ్యా నువ్వు తండ్రి మాకు ఇచ్చినావు ప్రభా ఈ లోకానికి నాయన వచ్చినావు ప్రభా నీ గాయల ద్వారా మేం స్వస్థత పొందుతున్నాం ప్రభా అయానికి వందనాలు ప్రతి ఒక్కరు కూడా సత్యం తెలుసుకోవాలా ప్రభా అయ్యాన్ని రాక సిద్ధపడాలా తండ్రి ఈ ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదన్నా ప్రభా పరిశుద్ధులు ప్రతి ఒక్కరు కూడా మతంలో నుంచి నాయన నీ మార్గంలోకి రావాలా ప్రభా ప్రతి ఒక్కరు ఆత్మీయతలు కూడా తెరిచిన ఆయన నీ సర్వ సత్యంలో నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లా సిస్టర్ ప్రైజ్ లా సిస్టర్ రవి ప్రదర్ అంశాల గురించి ప్రార్థించండి ప్రదర్ ఓకే సార్ ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృప మేడ జీవం గల దేవ ఇసు ప్రభా నీకు ఎంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధులైన తండ్రి నీకేస్త తులి స్థరం ఈ గడిచిన కాలం కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు ఈ దినమంతా ప్రభావ మాకు తోడున్నారు ప్రభా అడుగడుగునానైనా మీ కృప మీరు మాకు అనుగ్రించినైనా ప్రతి వాటి మీద ప్రభావ మీరు మాకు విజమించిన దుష్టుడు ఎంత విజృంభించి పనిచేస్తుందిగా ప్రభావ అయినా నా తండ్రి మీరు మాకు విజయం ఇచ్చిన తండ్రి నీకు ఎంతో వందాలి ప్రభావ కృతజ్ఞత స్థుతులు అర్పించుకుంటున్నాయినా గొప్ప దేవ నీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలో చెల్లించుకుంటున్నాం అయినా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో ప్రభావ మీ పాదాలు ఎంత చేయరు ప్రభావ నేను స్థుతించలాగన ఘనపర్చలాగనా మీకు స్వరం మీ వినలాగనా ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నీకు ఎంతో వందాలి ఈ లోకంలో ఎవరికి లేని ధన్యత మీరు మాకు అందరికి ఇచ్చినట్టునైనా నీకు ఎంతో వందాలి ప్రభావ అందరిని బట్టి మేము స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం మహిమ పరిస్తున్నం గొప్ప దేవ ఆ మీరు మాతో మాట్లాడినారైనా అయినా ఈ లోకంలో మీరు ఎందుకరకు ప్రవ ఈ లోకంలో మీరు పుట్టినారు రెండు వేల సంవత్సరాల క్రితం కాబట్టి ఎంతో మంది పండుగ జరుపుకుంటున్నారు కానీ ప్రభావ అసలైనా పుట్టుక ప్రభా నైనా మా జీవితంలో మీరు ప్రతి దినం ప్రభా పుట్టాలనే విషయం ప్రభా క్రైస్తవ జీవితం మర్చిపోయింది ప్రభా నైనా ఇస్తయ్య అదే ఒక రక్షణ సందేశం ప్రభావ ఎందుకరకు మమ్మల్ని ఈ లోకానికి వచ్చినారు ప్రభా మనుషులకు పాపం నుంచి విడుదల కల్పించడానికి ఆయన మీరు ప్రభావో విషయాలు మాతో మాట్లాడనారు ప్రభ మీరు జీవం గల దేవుడు మీరు సచివుడైన దేవుడు మేము అనేకులు మీరు రుజువు పరచాల ప్రభా ప్రభా మీకు నామాన్ని మేము ప్రసిద్ధి చేయాలా ప్రభా అన్ని జల సమస్త అన్ని జనుల ప్రభా మీ మేము ప్రకటించాలా అనేకులు ప్రవ అయినా మీ చెంత మీద అందుకొరకు మమ్మల్ని ఈ లోకంలో ఓ ప్రభా ఇంతవరకు మీరు నిలబెట్టుకున్నారు ప్రభావా అయినా ఇస్తాయా నా తండ్రి మీరు మీరు ఈ లోకంలో పుట్టకపోతే మాకు రక్షణ లేదు ప్రభావ మీ నరకాని పోయే వాళ్ళు నశించిపోయే వాళ్ళం ప్రభ కానీ ప్రభావ మీరు ఎంతగానో ప్రభావ ఈ లోకాన్ని ప్రేమించి అయినా మీ కుమారుని మా దగ్గర పంపించిన ఓ ప్రభా బలిగా మీరు మా కొరకు అర్పించబడ్డారు ప్రభావ నైనా మా పాపంకు విముక్తి కలిగించిన నా తండ్రి ఎంతో వర్ణాలు ఇస్తాయి ఆ కృతజ్ఞతలు అర్పించుకున్న ఏమిచ్చి కూడా మీరు మేము తీర్చుకోలేమునైనా నా తండ్రి మా జీవిత తండ్రి నేను స్తుస్తాం ఘనపరుస్తాం మీకు నీతి సత్యాన్ని నేను ప్రకటిస్తాం ప్రోవా నీ నామాన్ని ఘనపరుస్తాం భయం పరుస్తాం నేనా అలాంటి కృప మీరు మాకు అనుగ్రించినందుకు నీకు ఎంతో వందాలి ప్రోభ నైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఎన్నో విషయాలు మాకు బయలుపెచ్చాను ప్రభావ మేము అనేకలకి వాక్యం మేము చెప్పాలా మీ పుట్టుకంటే ఏంది అనేది అనేక చెప్పాలా ప్రవ్వా అసలైన పండుగ అసలైన ఓ ప్రభా పండగ అనేది ఏంది మనుషులకు తెలియాలా ప్రవ ఈ లోకంలో మత పైన జీవితం ఆచారబద్ధంగా ఆచరిస్తుంది కానీ ప్రభావ సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంది కాబట్టి మేము ప్రకటించాలా నైనా నా తండ్రి నీ నామాన్ని గనపరచాలాయినా అలాంటి అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తాం ఆ రీతిగా ప్రభావ ప్రార్థన మీ సన్నిధి మేము తీసుకొస్తున్నాం మీ కృపల జ్ఞాపకం చేసుకుని గొప్ప దేవ మా దేశ రక్షణ కొరకు మేము ప్రార్థిస్తాం మా దేశంలో ప్రజలంతా రక్షణ బంధాల ఒక ఆత్మ కూడా నశించిపోవద్దు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభావాలే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటుంది గొప్ప దేవ నా తండ్రి ప్రభ్వా పత్తి ఒక బిడ్డ రక్షణ బంధాల ప్రభ ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు ప్రభావ నా దేవానికి ఎంతో వర్ణాలు అర్పించుకోవటం అయినా గొప్ప దేవ నా తండ్రి ఆ రీతిగా ప్రభా ఎంతో మంది అయితే ప్రభా అయినా ఒకప్పుడు సేవ చేసి ప్రవ వాళ్ళు ఏ రీతిగా ప్రభా నా తండ్రి పరిపిన ప్రభావ తిరిగి మీ సేవ చేయాలా ప్రభావ మీ సువార్త ప్రకటించాలా మీ మయమార్దమై జీవించాలా ప్రభావ అయినా ఆ రీతిగా ప్రభా పతికి బిడ్డని ప్రభ రాతి కాలస్వామి దర్శించండి ఓ దేవ వారి జీవితంలో ప్రభావ నూతన కార్యం లేవనెత్తి మీ మయమర్దమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం రైతుగా బ్లెసెస్ వచ్చి మేము ఆదృష్టమైన ఆ బిడ ప్రభ కంటి చూపుతోనే బాధపడుతుంది ప్రభావ ఆ కళ్ళను మీరు ముట్టండి ప్రభావ మీరు తాకాన్ని స్వస్థపచ్చండి ప్రభావ గుడ్డి చూపించే గొప్ప దేవుడు ప్రభావ ఆ కళ్ళను ప్రభ గుడ్డి తమ్మితున్న ప్రతి దురాత్మని ఏ స్థుక్రిస్తాను గద్దిస్తున్నాం విచ్చిపెట్టి వెళ్ళిపో సంపమైన ప్రవ చూపు ప్రభ బిడ మీరు అనుగ్రహించండి ప్రభావ స్వస్థపచ్చండి కుటుంబంతో రక్షణ బంధులని మీకు ఒక దయచేయండి ప్రతి ఆత్మ రక్షణ బంధాల ప్రభ మీరే కార్యం జరిగించండి మీ మహిమర్థమని నిలబెట్టుకోండి ప్రభావ ప్రభావ ఎంతో వర్ణాలు అర్పించుకోండి నా దేవ యానికి సంస్థ ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం ప్రతి సంఘం ప్రభా స్వస్థత బంధాల ప్రభా హాస్పిటల్స్ లో ఎంతో మంది ప్రభా రోగాలతోనే బాధపడుతున్నారు మీరు ముట్టని ప్రభావ ఈ రాతి కాల సమయంలో ప్రతి సంపూర్ణ స్వస్థత మేము ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామంలో ప్రతి రోగాలను ప్రతి విధంగా అనారోగ్యాలను గద్దిస్తున్నాం ఏసు ప్రతి శరీరాలను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రతి ఒక్క బిడ ప్రభావ సంపూర్ణ స్వస్థత కలుగును కాక ప్రతి ఒక్క బిడల ప్రభావ డిశార్జ్ అవును కాక ఏసు క్రీస్తు స్వస్థపచ్చని మరి పాపములు క్షమించినైనా ప్రతి ఒక్క బిడ ప్రోభ స్వస్థత పొందిన ప్రతి ఒక్క రక్షణ బంధాల ప్రోభ మీ కృపల బిడలందరూ మీరు జ్ఞాపకం చేసుకునే ప్రతి సంఘం శిష్యులు తయారు చేయాలా సేవకులను తయారు చేయాల ప్రోవా సర్వలోకాన్ని పంపించాల సర్వ సృష్టికి శువార్త ప్రకటించే ఆ సేవకుల ప్రవా ప్రతి సంఘం తయారు ప్రతి సంఘంలో ఫైవ్ మినిస్ట్రీ ప్రోవా అది ప్రొవా విజృంభించి ప్రోవా అది జరుగులాగానే మీ కృప దైత్యమని ప్రార్థిస్తాం కేవిపిఎం గ్రూప్లో ప్రదర్శిస్తారు అందరి గురించి మేము ప్రార్థిస్తాం వాళ్ళ పచ్చలు మీరు దీవించి ఆశ్రవదించండి నా తండ్రి ఎక్కడ అడుగు అక్కడ ప్రోవా మీరు అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి ప్రతి ఒక్క రక్షణ బంధార సత్యాన్ని ప్రకటించేలాగానే మీరు బలపచ్చని ప్రతి ఒక్క బిడ నూతనంగా మీరు పరిశుధాత్మ చేత అభిషేకించండి ప్రోవా అయినా పత్తి వీడ ప్రోవా మీ అభిషేకం పొందుకోవాలో ప్రోవా అభిషేకం లేకుంటే ప్రోవా నైనా మీ కొరకు మీ లోకంలో జీవించలేం ప్రో మీ శక్తి మాకు ఉండదు ప్రవ్వ శక్తి లేని భక్తి వ్యర్థమే ప్రోవా కాబట్టి మాకు శక్తి కావాలా అది కేవలం పరిశుధాత్మ ద్వారానే సాధ్యం అయినా పరిశుదాత్మ అభిషేకం ప్రతి బిడకు మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టం ప్రతి ఒక్కరు ప్రవ్వ అయినా ఆసక్తి కలిగి పొందుకోలాగని మీ కృప దయచేయండి ఆ రీతిగా ప్రవ్వా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించేలాగైనా ప్రతి ఒక్కరి విజ్ఞాపనం ప్రార్థించలాగానే సహాయపడనైనా సంతానం లేక ఎంతో మంది బాధపడుతున్నారనైనా మీరు సంతానం మీరు అనుగరించండి ప్రభావ గర్వఫలం మీరు ఇచ్చే బహుమానం ఆ బహుమానాన్ని ప్రవ ఏసుక్రీ పరిశుద్ధ నాములు ప్రతి బిడక అనుగరించబడిన కాక అలరుయా నేనా మీరే కార్యం జరిగించినైనా వారి జీవితంలో ప్రభావ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభావ నైనా తన గొప్ప గొప్ప దైవజన్లు గర్భం నుంచి బయటికి రావాలా ఆ రీతిగా ప్రభావ ప్రతి గర్భాన్ని మీరు ఆశ్రవదించండి ప్రభావ ఫలభరితం ఆ రీతి ఉద్యోగంలో ఎంతో బాధపడుతున్నారు ప్రభా ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యాలతో ప్రభావ నా తను ఎంతో మంది బాధపడుతున్నారు నైనా ప్రతి ఒక్కరు ఉద్యోగం దయచేయండి స్టడీస్ మంచి చదువుకోవాలని కృప దయచేయండి నా దేవ తండ్రి ఉద్యోగ ఉద్యోగంలో ప్రభా ఎంతో మంది ప్రభా నా తండ్రి సయ నా తండ్రి ఆర్థికంగా బలపడు బాధపడుతున్నారో వీళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనైనా కుటుంబాలు మీరు ఆదరించండి అయినా మాకు కావాల్సిన ప్రతి అవసరాలు అక్కడిని తీర్చమని ఎంతమందికైతే ప్రభావ వివాహం జరగలేదు ప్రభా నైనా మీరే సాయం చేయమని ప్రాదిష్టమైన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మంచి సంబంధాలు అనుగ్రహించండి విశ్వాస విశ్వాసికే జోడి ప్రభా కాబట్టి నైనా నా దైవానికి ఎంతో వందలు ప్రతి ఒక్కరు ప్రభావ విశ్వాసాన్ని పెళ్లించేసుకోవాలా ప్రభావ అయినా శివుకులుగా ఉండాలి ఆ రీతిగా మీరు ఆశ్రవదించండి ప్రభ ఆయన ఇలాంటి దుష్ట శక్తులు బంధించండి ప్రభ ప్రతి జీవితాలు సెటిల్ చేయండి బిడల ప్రభావ ఆలస్యమైపోతుంది కొంతమంది జీవితాలలో ప్రభావ అయినా వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి ప్రార్థనా పూర్వకంగా ముందు పోలాగిన వాళ్ళ జీవితాలు సెటిల్ కావాలా ప్రభావ మీ పనిలో నిమగ్నం కావాలా ప్రభావ ఆ రీతిగా ప్రభావరకు జ్ఞానం అనుగురించి నడిపించమని ప్రవాదిస్తాం ఆ రీతిగా చిన్నపిల్లలు ప్రభావ బాల్యం నుంచి ప్రభావ మీ భక్తిలో మీ శిక్షలో మీ బోధలో పెరగాల ఎవరు కూడా ప్రభావ తండ్రి బిడల ప్రభావ తప్పిపోకుండా ప్రతి ఒక్కరు ప్రభావ చిన్నతనం నుంచి ప్రభా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా బాలుగా ఉన్నప్పుడు ఎట్లా ప్రభావ మీరు అభిపొందినారు ప్రభా ఓ ప్రభావ వయసు ఓ ప్రభావ దేవుని దైంద మనుషులైంది జ్ఞానం ఉంది ఎట్లా అభివృద్ధి పొందినారు ప్రభా ఆ రీతిగా ప్రతి బిడ అభివృద్ధి పొందాలా తల్లిదండ్రులకు ఎట్లా పెంచాలా బిడలకు ప్రభా జ్ఞానం అనుగ్రహించిన తల్లిదండ్రులు ప్రోభ చెప్పిన మాటకు ప్రభావ పిల్లలు వినాలా ప్రో ప్రతి కుటుంబంలో సమాధానం దాని దుష్ట శక్తుల నుంచి విడిపించండి ప్రభావ కుటుంబాలు పట్టి పిలిచిన దురాత్మను పిల్లలు ఉన్న దయ్యాలను ఏసుక్రీసాల గద్దిస్తున్నాం ఆ దుష్టాత్మ మీరు కాల్చేయండి ప్రోభ అయినా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలా ప్రేమ ఐక్యతగా సమాధానం ఏ కుటుంబంలో అయితే ప్రోభా ఈ రక్షణ పొందలేదో వాళ్ళంతా రక్షణ పొందాలా ఒకవేళ రక్షణ పొందిన అంటే ప్రతి నూతనంగా అభిషేకింపబడే ప్రభావ మైనా మీ సేవా ముందు పోలాగానే మీ కృప దయచేను ప్రభావ చెడు అలవాట్లు పడకుండా బాణిసత్వంలో పడకుండా ప్రభా నా ఓ ప్రవాహ తండీ ఆ మీరు కాచి కాపడమని ప్రార్థిష్టం మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా మీ వాక్యంలో బలపరచండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబ రెష్యూరెన్స్ అనుగరించండి మంచి పనులు అనుగ్రించండి దేవ మీ మహిమర్దమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ప్రతి కుటుంబం అంతా ప్రభావ మీ సంధిలో ప్రార్థనలో ఉండాల కుటుంబం ప్రార్థన ప్రతి కుటుంబంలో జరగాల ప్రభావ సహాయపడినైనా సైతాన్ శక్తి మీరు కుటుంబం మీరు ఏర్పరచుకున్న గొప్ప సంస్థ ప్రభా నా తండ్రి కుటుంబాన్ని మీరు ప్రతి కుటుంబం ప్రభా అయినా ఫ్యామిలీ ప్లే చేయాల ప్రభా ఆ కుటుంబంలో మీరు అద్భుత కార్యాలు జరిగించండి ప్రతి కుటుంబంలో మీరు ఉండండి ప్రభావ శాంతి సంబంధం ఇచ్చేయండి ఏ కుటుంబంలో ఎలాంటి రోగాలు కూడా ఉండడానికి వీలేదు ప్రభావ ప్రతి విధంగా రోగాలను ఏ స్థుక్రీస్తున్నా గర్దిస్తున్నాం ప్రతి కుటుంబంలో సమృద్ధికరమైన జీవం మీరు అనుగరించండి అనుగ్రహించండి బలపరిచి మీ మహిమార్థమై నిలబెట్టుకుని అయినా సాయి నా తండ్రి బిడ గురించి మేము ప్రార్థిష్టమైనా బిడ గురించి మేము ప్రార్థిష్టం లంగ్స్ లో ప్రభావ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాం ప్రభావ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాం ప్రభావ బిడ మీ జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థత మీరు అనుగరించండి ప్రభావ ఆ బిడ్డలో తన లంగ్స్ లోన ప్రతి దురాత్మతి చీకటి శక్తులు వేస్తూ క్రీస్తల కాలిపోనుగా ఎందల సంపూమైన స్వస్థ పీడకు అనుగ్రహించి మీ మహిమర్ధమ నిలబెట్టుకుని దుష్టాత్మల నుంచి విడిపించి కుటుంబంతో రక్షణ మనం నడిపించండి గురించి మేము ప్రాధిష్టం అయినా గ్లాడ్ బ్లడ్ లో ఆ దుష్టాత్మలను ఆ ప్రభావ తను వేస్తూ ప్రభాగా స్టోన్స్ వేస్తూ కరిగిపోను కాక హలలుయ్య నా దేవ సంపూర్ణ హీలింగ్ దయచేయండి స్వస్థపచ్చండి ప్రభావ కుటుంబంతో రక్షణ మార్గం దయచేసి మీ మై మరి నిలబెట్టుకోండి గురించి మేము ప్రారంమైన గర్భసంచలో ప్రభావ అయినా గడ్డలతోని బాధపడుతుంది ఇన్ఫెక్షన్ ఉంది ప్రభావ నా తండ్రి యొక్క ఇన్ఫెక్షన్ సంపూర్ణ హీలింగ్ అనుగ్రహించండి స్వస్థపచ్చండి ఆ గడ్డలు ఏ స్త్రిక్రీస్థలంలో కాలిపోను కాక హాలలుయ్య మీరే సంపూర్ణ హీలింగ్ అనుగ్రహించి ప్రభావ కుటుంబంతో రక్షణ దండి అభినయంలో పాప గురించి మేము ప్రారంమైన ఫిట్స్తోని ప్రభావ నరాల బలహీనతోని బాధపడుతుండగా ప్రభావ ఆ బిడ్డ మీ కృపల్లో జ్ఞాపనం చేసుకోండి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి మరి పాపలు క్షమించినైనా ఆ కుటుంబం అంత రక్షణ బంధులైన మీ కృప దయచేమని ప్రార్థిష్టం నా దేవారీతిగా ప్రభావ రేణుకా స్థాయి గురించి మేము ప్రార్థిష్టమైనా మంచి మంచి అరుగుదల దేండి పరిచయం మీరు నడిపించండి నూతనంగా అభిషేకించి మీ మహిమర్దమై నిలబెట్టుకొని రక్షణ మార్గం లోపల సంపూర్ణంగా ఆయన కొనసాగించుకోలేగానే మీ కృప దయచేమని ప్రార్థిష్టం దేవిస్త గురించి ప్రార్థిష్టం బ సంపూర్ణ స్వస్థ అనుగ్రించండి నా దేవాసు ప్రవర్ణ తండ్రి వాళ్ళ భర్త నుంచి మేము ప్రార్థిష్టమైనా తాగు నుంచి విడుదలై చేయండి ప్రభావా అదృష్టాత్మ నుంచి విడల్పించండి స్వస్థపరచండి ప్రొవ ఆ బిల్లు రక్షణ పొందాల కుటుంబంతో మీరు కాచి నూతనంగా అభిషేకించి మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం సరితల శిస్త ప్రభా మేము ప్రార్థిష్టం బ్లడ్ క్యాన్సర్ తోని బాధపడుతున్న ప్రొవా ఆ క్యాన్సర్ రోగమైన దురాత్మని ఏసుక్రీస్తంలో గద్దాం విడిచిపెట్టి క్యాన్సర్ రోగంలో విడిచిపెట్టు ఏసు క్రీస్తుని సంపూర్ణ హీలింగ్ దయచండి స్వస్థ పచ్చని ప్రభావ ఆ కుటుంబంతో రక్షణ మార్గం దయచేయండి లక్కైన చిన్న పావు గురించి మేము ప్రార్థిస్తాం బోన్ సంపూర్ణ హీలింగ్ అనుగ్రించండి స్వస్థ పచ్చి కుటుంబంతో దయచేయండి శివదాస్ బ్రదర్ బ్లడ్ క్యాన్సర్ తోని బాధపడుతున్న ప్రభావ అభివృద్ధి మేము ప్రార్థిస్తాం మీ కృపలో జ్ఞాపకం చేసుకొని స్వస్థ పచ్చండి ఆ క్యాన్సర్ అనే ద్వారా నుంచి విడిపించండి హీలింగ్ దయచేసి మీ మయమార్దమై నిలబెట్టుకుని అయినా మనిషికనే పాపు గురించి మేము ప్రార్థిస్తాం షుగర్ నార్మల్ తీసుకురాని స్వస్థపచ్చండి ఆ రీతిగా ప్రో రమేష్ బ్రదర్ గురించి మేము ప్రార్థిస్తాం చెడు వ్యసనాలతోనే బాధపడుతున్న ప్రభావ అప్పులతోనే బాధపడుతున్న ప్రభ కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళ పట్ల మీకు కనికరం చూపించండి వారి పాపను క్షమించండి అయినా బాప్యసం తీసుకున్న ప్రభావ మారు స్పంది వాక్యాశారంగా జీవించలే అని మీకు తృప దయచేయండి నారాజు ప్రభావ అదే కోటేశ్వర గురించి మేము ఇల్లు కట్టబడాలా ఆ కుటుంబంతో సరస్వతలు నూతనగా అభిషేకించి నారాజుని తాగు నుంచి విడిపించి రక్షణ మార్గం దయచేయండి అశోక్ ప్రభా బ మేము ప్రార్థిష్టమైనా ఆయన పసుకల నుంచి ఆ పక్షవాతం నుంచి ప్రభా డిఫరెస్ నుంచి మీరు విడిపించినారు ప్రభా అయినా నీకు ఎంతో వందాలు ప్రభావ కృతజ్ఞతలు అయినా అప్పుడే మీరు స్వస్థపరిచిన నీకు ఎంతో ఉపత్తి ప్రార్థన విని ప్రభావ హీలింగ్ తెచ్చేసినారు అయినా నీకు ఎంతో వంద కాలు చేతులు సంపూర్ణ స్వస్థించినారని అయినా నడవలేని స్థితిలో ఉండేగా ప్రభావ ప్రోభా మీరు నడిపించిన మీరు స్వస్థపరిచిన ప్రార్థన ద్వారా నీకు ఎంతో బంధన ఉంది బట్టి నేను స్థుతిస్తున్నాం ఘనపరిశ్రమైన సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుంటున్నాం సోని శిస్ గురించి మేము ప్రార్థిష్టమైనా నేను హాస్పిటల్ క్రిటికల్ కండిషన్ ఉంది ప్రభావ మేడం సంపూర్ణ స్వస్థాన గురించి బ్లడ్ అవసరం ఉంది ఆ బ్లడ్ సెల్స్ వేసుక్రీస్తును సమృద్ధికరంగా ఉత్పత్తి అవునుగాక ఏసుక్రీస్తమలయ ఓ దేవ సంపరేష్ఠరే సనుగ్రించండి ప్రభా స్వస్థపరచండి అయినా ప్రతి శ్రమలో బిడలు తోడు మనం ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభావ కేబీపీఎం గ్రూపులో బ్రదర్స్ వేసారు కుటుంబీకులందరి గురించి మేము పేరు పేరిన వ్యక్తిగతంగా ప్రార్థిష్టమైన పటి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి బలపరచండి నూతనంగా అభిషేకించండి ఈ చివరి అంత దినాల్లో మీరు ఆకడ మేము ఉంటున్నాం ప్రోవా ఎవరు కూడా ప్రోవా తండ్రి తప్పిపోకుండా ప్రోవా ప్రతి ఒక్కరినైనా మీ కృపలో ఓ ప్రోభ ఎదగాల ప్రో మీ జ్ఞానంలో మీ వాక్యంలో అభివృద్ధి పొందాలా నైన్ విశేషమైన పచ్చ ప్రతి కుటుంబాన్ని నడిపించండి నూతనంగా అభిషేకించండి అయినా ఈస భయంకరమైన శ్రమల కాలంలో ఉంటున్నాం మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా నైనా ప్రేమ అనురాగం కలిగి మీ ప్రేమను మేము అనేకలు మేము పంచాలా ప్రోవా మరి విశేషంగా మీ నీతి సత్యని ధైర్యంగా ప్రకటించాలా ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ఎన్నో ఆత్మలు ఘోషిస్తూనే ప్రోవా ఈ సృష్టి మిగులా తేరుచూస్తుంది ప్రభావ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు కాబట్టి ప్రభా ఒక దాసంలో లోబడిన సృష్టిని మేము విమోచించాలా ప్రభావ ప్రతి ఆత్మలను ప్రభావ పాతలను ఆత్మలు కూడా తీసుకొని రావాలా ప్రభావ అగ్నిలో కొంతమందిని లాగినట్టు ఆ అగ్నిలోకి వెళ్ళి ప్రభావం లాక్కొని తీసుకొని రావాలా ప్రభావ మీ సన్నిధికి నైనా అలాంటి అభిషేకం అలాంటి ప్రార్థన శక్తి మాకు దయచేయండి అలాంటి సేవా పరిచయం నడిపించండి ప్రతి ఒక్క బిడను ప్రభావ మీరు అభిషేకించండి ప్రభావ నైనా ఈసయ నా ప్రభా మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి అయినా విశ్వాసం మేము అంచలంచలుగా మీ ఎగ ఎదగాల ప్రోభ ఆ రీతిగా మీ వాక్యం కూడా మేము బలపడాలా ప్రోభ నా దేవ నా ప్రభావానికి ఎంతో వందాలి సయ్యా మీ కృపలో మరో జ్ఞాపకం చేసుకొని మా హృదయాలు పరిశీలించండి ప్రో మేము ప్రతి క్షణమైన పశుద్ధంగా జీవించాలా ప్రోభ వాళ్ళు ఇంకేమైనా ఐగ్యతని కొట్టివేండి నైనా మీకు సంపూర్ణత సరళత పశుద్ధతులు మేము నడపాలా ప్రో మా పిలుపు మా ఏర్పాటు మీరు నిశ్చయకు మరీ జాగ్రత్త పడాలా ఆయన ఎవరికి ఏ తలాంతులు ప్రభావ మీరు ఇచ్చినారో ఆ తలాంతులు వాళ్ళు అభివృద్ధి పంచుకోవాలా ప్రభావ విశేషమైన పరిచయలు ముందుకు పోవాలా గొప్ప సమూహాన్ని ప్రభ ఒకనొక దినం ప్రభ మీ సన్నిధికి తీసుకొని రావాలా ప్రభావ ఆ రీతిగా మమ్మల్ని నడిపించి అలాంటి పర్చర్లు నడిపించి ఆయన ఈ రాతే కాల మాకు మా గురించి అనే ప్రభావం లేసి నేను స్థుతించి ఘనపరిచేలాగా మీకు రూపా దయచేమని మహిమా ప్రభావం ఇంకే చెల్లించుకుంటున్నాం ఈ రాతీయ కాలశలో నైనా మా ఆత్మలను మా ప్రాణం మీకే అప్పగించుకుంటూ మీ పరలోకొ దర్శనాలు పరలోప కళలు మాకు అనుగరించి ఓ ప్రభు అనేక మంది విషయాలు మాకు బయలుపరచమని తన తండ్రి ఏసయ్యా మీ సన్నిధి మాకు తోడించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంను ప్రార్థించినాం తండ్రి ఆమెన్ సిస్టర్ అందరికీ ప్రేజిరాడు మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబీపీఎం గ్రూప్లో బ్రదర్శిస్తారు కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రార్థించిన కుటుంబీకులందరికీ సకల పరిశుద్ధులకు అందరికీ సంఘానికి అందరికీ సదాకాలం తోడైనక ఆమెన్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రేత్తులాంటి అందరికి ప్రేత్తుల క్రేజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి